హరి నమరి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానం గగనసదృశం ఏకం నిత్యం రేమం సర్వీ సాక్షిభావాదీతం త్రిగుణరహిత సద్గుమ మహాత్య నమోక్షలవరిజ్ఞా Aham, badat, badat, badat. kal to tanay ruke vintala puttil nanga velasinaduke tantula petana చూడా మూల బలమన్నాకే జగజ్జననా స్థలమన్నాయరుకే భ్రాలకలను పట్ చెల్లి కాదీ రూకూలు కల్పించూటకు మూల బలమన్నా రూ కే జగజ్జన స్థలమన్నా చింతల తోటన ఇరుకే వింతల పుట్టిళ్ళనంగా ఇరుకే తంతుల పేటన ఇరుకే పంతములకు చూడ మూల బలమన్న ఇరుకే జగజ్జన స్థలమన్న ఇరుకే భ్రాంతుల కెళ్ళను పట్టణమన చెల్లి కాంతాది రూపులు కల్పించటం మూల బలమన్నా ఎరుకే జగజ్జన స్థలమన్నా ఎరుకే ఎరుక లక్షణాని ఎలా లేనిదిగా నిరూపించడం అనేటటువంటి నిర్ణయాన్ని ఈ నడకలో మనకి తెలియజేస్తున్నారు సాధారణంగా ఉపాసనలు అన్ని కూడా నేనడే ఎరుకను గట్టిపరిచేటటువంటి పద్ధతులు అంటే పుట్టిన పిల్లవాడికి సరి అయిన వికాసం లేనందువల్ల ఇంద్రియ వికాస ధర్మములు ఏర్పడేంతవరకు విషయ వికాసం ఏర్పడేంతవరకు విచక్షణా జ్ఞానం ఏర్పడేంతవరకు జగత్తంటి ఏమిటి జీవుడంటే ఏమిటి శరీరం అంటే ఏమిటి సంయోజనమంటే ఏమిటి వ్యవహారం అంటే ఏమిటి ఇత్యాదులందు ఆసక్తమై అభిప్రాయంతో అధ్యయనంతో అనుభవంతో పరిణమిస్తూ ఉంటాడు కానీ అధేనం చేసి అర్థం చేసుకోగలిగి విచారణ చేయగలిగి అలా పరిణా అలా పరిపక్వత పొందేటటువంటి సమర్థత లభించే స్థాయికి వచ్చినప్పటికీ నేను వేసుకున్నటువంటి ముసుగులు బలపడిపోయి ముసుగులు నేను అనుకోవడం ముసుగులు ఎంత నేను కూడా అంతే అసత్యం అయితే ముందు ముసుగులు తొలగిస్తే తప్ప యథార్థ నేను బోధపడితే తప్ప నిర్ణయం తప్ప ఆ నేను నిరసించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందలేదు కాబట్టి వేదాంత బోధ క్రమమైన పద్ధతిలో బోధించి మహానుభావులైన వారు జన్మత ఈ విశేషమైనటువంటి జ్ఞానమార్గాన్ని అవబోధ పద్ధతిగా పరావిద్యా పద్ధతిగా కలిగినటువంటి వారలకు శరీరం ఒక వస్త్రమని జగత్తు ఈశ్వరునొక వస్త్రమని త్యాధులు సహజంగానే నిర్ణయమై వాటికి పెద్దగా వాళ్ళు విలువ అయ్యక మానవలోక కళ్యాణానికి ఎలా పాటుపడాలా ఎంత ఎక్కువ మంది మీద ప్రభావితమై వారిలో ఉన్నటువంటి గుణ మాలిన్యాన్ని ఎలా పోగొట్టాలా వారిలో ఉన్న అజ్ఞాన బలాన్ని ఎలా పరిపక్వత చెందించి సాధకులుగా జ్ఞానులుగా వారిని ఎలా తీర్చిదిద్దాలా అనే అంశంలో కృషి చేస్తూ ఉంటారు మానవలోక కళ్యాణం అనటం అనక ఉద్దేశ్యం పరిమితమైన అర్థంతో చెప్పబడింది కాదు అంటే గ్రహాంతరయానం చేస్తేనో లేదా లౌకికమైన భౌతికమైన మౌలికమైన సుఖాదుల అనేక రకములైన సాంకేతిక వైజ్ఞానిక పరిజ్ఞానముల ద్వారా ఏర్పడుతున్నటువంటి పనిముట్లు కానీ పనిముట్ల ఫలితాలు కానీ ్యాధులన్నీ తత్కాలవత్ అవసరమే కానీ మానవునిలో ఉన్నటువంటి అశాంతికి పరిష్కారాన్ని చెప్పగలిగేటటువంటి సమాజంలో ఉన్నటువంటి అశాంతికి పరిష్కారం చెప్పగలిగేటటువంటి వసుధైక కుటుంబకంగా అందరూ కలిసి జీవించే పద్ధతిగా విభేదములు సమసిపోయేటటువంటి ఒకరికొకరు కళ్యాణ కారకులై జీవించేటట్లుగా అందరూ జ్ఞానులుగా జీవించేటట్లుగా అందరూ సంయమనంతో జీవించేటట్లుగా అందరూ తపస్సులుగా జీవించేటట్లుగా అందరూ మహర్షులుగా జీవించేటట్లుగా మహర్షయ చ అని పరమాత్మ ఆ సప్తర్షుల గురించి చెబుతున్నారు అట్లా అలా మహానుభావులైనటువంటి ఋషి సత్తములుగా మహర్షులుగా సాక్షాత్తు అజ్ఞానం నుంచి సుజ్ఞానం విజ్ఞానం సుజ్ఞానం అనేటటువంటి స్థాయి వరకు పరిణమించినటువంటి మహానుభావులుగా మానవులను తీర్చిదిద్దటమే మానవలోక కళ్యాణం అంటే అనేక రకములైనటువంటి భౌతిక వనరుల ద్వారా భౌతికమైన సేవల ద్వారా పరిణమించేటటువంటి పద్ధతులు కూడా అంతఃకరణ మాలిన్యాన్ని శుద్ధి చేయడంలో ఉపయుక్తమే అంటే సేవాయోగమే కర్మయోగం మహానుభావులందరూ చక్కగా చెప్పినటువంటి పద్ధతి ఏమిటంటే హెడ్స్ ఇన్ ద ఫారెస్ట్ యాడ్స్ ఇన్ ద సొసైటీ సంకల్పం అనేటటువంటి బంధం నుంచి విముక్తమయ్యేటట్టుగా లోపల ఉండాలి బయట మాత్రం సమాజంలో ఇంద్రియాల ద్వారా సరి అయినటువంటి పద్ధతిగా నిరహంకృతితో కర్తృత్వ భావన లేకుండా సేవ చేయాలి అయితే ఎన్ని చెప్పినా అవన్నీ ఇందులో సూచనగా ఎలా లేవో చెప్తున్నాం చింతలతోటనాయరు మనకేమో ఈ జగత్తు అనేకంగా కనబడుతూ ఆకర్షణీయంగా కనబడుతూ ఆసక్తమై కనబడుతూ అష్టతను నిర్మితమై అష్టతను వ్యవహారమై ఎనిమిది జగత్తులుగా నిర్ణయించబడినటువంటి సాంఖ్య విచారణ క్రమం ఒక పేరు పెట్టింది దానికి ఏమిటయ్యే పేరంటే చెంతల తోట ఇక్కడ మీరు ఫలితాలన్నీ చింతల రూపంలో పొందచ్చు చింతన కాకుండా చింత రూపంలో పొందవచ్చు మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి మానవులందరినీ గమనిస్తే ప్రతి ఒక్కరూ చింతాక్రాంతులే వారిలో క్రాంత దర్శనం లోపిస్తుంది విచక్షణా జ్ఞానం లోపిస్తుంది అందువల్ల ఏదో ఒక చింత చేత ఎప్పుడు అంతఃకరణం ఆక్రమించబడుతుంది అంతరంగం భజించబడుతుంది ఏ చింత లేకుండా ఉన్నటువంటి దశని మెలకువలో అనుభవించలేదు ఎప్పుడు ఏదో ఒక చింత చేత బాధించబడుతూ ఉంటాడు సత్కర్మో దుష్కర్మం సగుణమో నిర్గుణము ఇదైనప్పటికీ అన్నీ చింతల తోటలో ఫలములే बी भगवा रमणु उपदेश सार्ट कर्म तजें प्रतिपादन चाहिए कर्म की स्वयं चालिता बल्ले फलाब्बी अभी विश्वशक्ति पेस्ट ఆకస్మిక ఎనర్జీగా సర్వజీవుల యొక్క అంతఃకరణాలని ఆవేశించి ప్రేరేపించుతూ ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి బలం కర్మబలం కర్మశక్తి అయితే అది శక్తి కాదయ్యా అదే జడం అది స్వయం కాదు స్వయం అంతకంటే కాదు అని ఎత్తుకుంటూనే చాలా గొప్ప సూచనని ఉపదేశసారం చేస్తుంది అలాగే ఈ కథార్థంలో కూడా ఏ అనంత విశ్వమైతే విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలుగా బ్రహ్మాండ పద్ధతిగా ఎండాండ పద్ధతిగా ఉన్న విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలుగా ఉన్నటువంటి అష్టతను నిర్ణయము తద్వ్యవహారము తల్లయం ఇత్యాదులంతా సమస్తం అది పంచకమే కావచ్చు కదంబమే కావచ్చు వ్యవహారమే కావచ్చు లయమే కావచ్చు వనస్సంధానమే కావచ్చు సాక్షిత్వమే కావచ్చు అన్నీ కూడా ఆ నిర్ణయంతో ముడిపడినటువంటి ముడులు ఇవన్నీ చింతలతోట చింతలతోటనా ఎరుకే ఉచితంగా నాడా దొరికిందని గుర్రం కోసం చింతపడతాడు గుర్రం దొరికిందని పరిగెట్టలేదని చింతపడతాడు పరిగెట్టలేదని పరిగెట్టడానికి కావలసిన గువ్విళ్ళు దొరకలేదని చింతపడతాడు గువ్విళ్ళ కోసమని భిక్షాటన చేస్తాడు భిక్షాటన వల్ల వచ్చిన చింతలన్నీ మళ్ళీ తీర్చుకోవడానికి ముర్రాన్ని అమ్మేస్తాడు ముర్రాన్ని అమ్మటం ద్వారా వచ్చినటువంటి బాధ వల్ల మళ్ళీ చింతపొందుతాడు గుర్రం పూజైపోయింది కనీసం ఉచితంగా లభించిన నాడ అయినా మిగలేదే అని చింతపడతాడు ఇలా ఉంటుంది మానవ జీవితం నాడా విషయం గుర్రం మనస్సు గుణాలు భిక్షాటన జగత్తు ముంగిట నిలబడి జనన మరణాలను భిక్షెత్తుకుంటున్నాడు ఇలా ఒక్కొక్కటిగా వస్తూ ఒక్కొక్కటిగా పోతూ చింతల తోటగా జనన మరణాల మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నటువంటి జీవులు అదే రీతిగా అధిష్టాన దైవములుగా దైవతముగా తత్వములుగా ఓడకములుగా సూక్ష్మముగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతా ఈశ్వరీయమంతా చింతలతో వింతల పుట్టిల్లనంగా వెలసినదిరికి అసలు దీనికంటే వింత అయినది మరొకటి లేదట అన్ని వింతలకి పుట్టిళ్ళు ఈ ఎరుకే మానవులందరూ సహజంగా తమ జీవితంలో జనన మరణాల మధ్య పది మంది వారికి తెలిసిన వెంతలు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అది ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల శైలి గురించు ఉత్పత్తి శైలి గురించు నియమశైలి లయమైపోయే శైలి గురించో ధర్మాధర్మములు శీతోష్ణములు సుఖదుఃఖములు పుణ్యపాపములు అనేటటువంటి అనేక ద్వంద్వ ప్రవృత్తుల గురించో ఇత్యాదులు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇవన్నీ వింతలుగా తోస్తాయట భోగులు కదా మరి యోగులకు కూడా వింతలు తోస్తాయి అవి అంటే శ విధనాదములు చికళలు రకరకములైనటువంటి దృశ్యములు అనేక సూక్ష్మ శరీర లేక సూక్ష్మదేహ లేక సూక్ష్మలోకముల యొక్క స్థితిగతులైనటువంటి వారందరి యొక్క అంటే సిద్ధ సాధ్య విద్యాధర చారణ గంధర్వ ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళంతా సూక్ష్మమే వీళ్ళందరి యొక్క ఆవేశం అంతఃకరణంలో ఏర్పడుతుంది ఆయా గుణధర్మాలను అనుసరించి తత్ప్రభావరీత్యా వారి వ్యవహారం కూడా పరిణమిస్తూ అనేక రకాలైనటువంటి దేవతలు అనేక రకములైనటువంటి సిద్ధులు యోగులు అనేక రకములైనటువంటి తాంత్రికులు మాంత్రికులు ఇట్లా ఎంతో ఉన్నారు భూమండలం ఆయా గుణధర్మాలను అనుసరించి సత్వరజ తమో గుణ ఉసనల వలన వారి వారి సూక్ష్మ స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నటువంటి వారు చెప్పేవన్నీ వింతల పుట్టిల్లనంగా వెలసిన జరుగుకే వెలసిన ఇది చాలా ముఖ్యమైన సూచన అండి చాలా చోట్లమంటారంటే దేవుడు వెలసాడంట ఈ దేవుడు స్వయం భూగా వెళ్ళవడం ఏంటండి భూమి కాదా భూమి స్వయం భూవు భూమిలో ఒక స్థానంలో మరలా ఒక శిలగా అది సాలగ్రామ శిలో మరొక శిలో లేక దేవదారు వృక్షమో లేక మధ్యవృక్షమో ఇత్యాదులైన దేవతా వృక్షాలు గాను రకరకాలు అవి స్థావర జమాత్మకమైనటువంటి సృష్టిలో ఏవైనప్పటికీ లేదు ఒకరికి ఒంటి మీద అమ్మవారు రావడమో ఇత్యాదులు లేదు హనుమంతుడు రావడమో లేదు వారు ఉపాసించే దైవం వారిని పోనటమో లేదు కొంతమంది వారి వారి ఉన్మత్త స్థితి అందు ఉండి సమాధానములు సందేహములు తీర్చడము లేక జాతకములు జ్యోతిష్యములు ఇత్యాదులు లేక ఇతరత్రా కామ్యక కర్మ సంబంధమైనటువంటి కర్మకాండయుతమైనటువంటి యజ్ఞములు హోమములు జపములు దానములు కర్తవ్యములు రకరకములు ఇవన్నీ కూడా ఒక మాటతో నిరసించారు ఏమిటయ్యా ఇదంతా అంటే వింతలా పుట్టిల్లనంగా వెలసిన దెరూకే కారణం ఏమిటంటే క్షేత్రములు అనేక రకములైనటువంటివి అందు ఋషి ప్రోక్తమైనటువంటి క్షేత్రములు కొన్ని కొన్ని స్వయంభూక్షేత్రములు కొన్ని కొన్ని విశేషమైనటువంటి విశ్వశక్తి కేంద్రములుగా ఉన్నటువంటి క్షేత్రములు కొన్ని ఇట్లా మీద రకరకాలైనటువంటి విశేషాలతో అనేక క్షేత్రాలు చెప్పబడుతూ ఈవెన్ కూడా వింతలాపు పిల్లలంగా వెలసిన జరుగుకే మమైవాంశో దేవలోకే ఓ దేవ సనాతన ఇంతకంటే వింత ఏమిటండి నా అంశముగా సాక్షత్తుగా నేనే ప్రకటన అయ్యానయ్యా అని చెప్తున్నాడు మమైవాంశో జీవలోకే జీవో దేవసనాతన అని పరమాత్మ వచనం ఇంతకంటే స్వయంభూవే ఉంది ఎక్కడో ఒక విగ్రహం వెలిసిందని దానికి అక్షణాలులు చేయటం देहमे देशमनी जीवे सनातन दैवनी एरी दैवी संपत्ति तो जीविस्तू दिव्यत् अभविस्त सर्वमंगलकर्वलोक कल्याणकार सर्वशुभकमोपशा चेत निर्णयात्मकमेंट स्थित नि ఆవరణరహిత పద్ధతిగా ఉండేటటువంటి జీవనాన్ని ఈ స్వయంభూవుగా ఉన్నటువంటి దేహమే దేవాలయముగా ఉండవచ్చు కదా ఎందుకనంటే వింతల పుట్టిల్లనంగా వెలసిన నిరూపి ఒక్క భారతదేశంలోనే పిల్లలు తల్లిని అడుగుతారు అమ్మ నేను నీకు ఎలా ఇంకా భారతదేశంలో మాత్రమే మాతృమూర్తులు చెప్పేటటువంటి గొప్ప సమాధానం దివ్యమైన సమాధానం నాయన ఈశ్వరానుగ్రహం వల్ల పుట్టేవన్నైనాను ఈ వెలవడం అనేటటువంటిది ఈశ్వరానుగ్రహం కారణం మన జీవలోకే జీవో దేవ అది వెలయటానికి కాబట్టి నీవు ఈశ్వరానుగ్రహం లభించావునైనా అంటాం కారణం ఏమిటంటే వాళ్ళ ద్వారా నేను జ్ఞానం నేర్చుకున్నాను వాళ్ళ ద్వారా జనన మరణ రహస్యం బోధపడింది వాళ్ళ ద్వారా నేను విముక్తమయ్యాను వాళ్ళు నాకు మార్గదర్శకులు వాళ్ళు నాకు జ్ఞాన సూచికలు వాళ్ళు దీపకళికలు ఈ రీతిగా స్వాత్మ రామోభవతి లో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తిరిగేట్లు చేసినటువంటి ఔరసపుత్రులు వాడు కాబట్టి నాయన అమ్మ నేను ఎలా పుట్టానంటే నువ్వు ఈశ్వరానుగ్రహం చేత పుట్టావునైనా నన్ను కర్మబంధం నుంచి విడిపించడానికి వచ్చినటువంటి మహానుభావుడు అయినా కానీ వాటికి బాల్యంలోనే దైవీ సంపత్తిని బోధింపజేసేటటువంటి మాతృమూర్తులు అవని వెంతల పుట్టిల్లు వెలసిన దేవుకే ఈ రీతిగా ఏ జగత్తైనా సరే అష్టతన నిర్ణయంతో చేయబడినటువంటి సర్వ వ్యవహారికములు సర్వ జగత్తులు షోడశావస్థలన్నీ కూడా వెంతల పుట్టిల్లు తంతుల పేటనాయురుకే ముఖ్యమైన విషయం చాలా సందర్భాలలో చాలా ఆశ్రమాలు చాలా తంతులు చాలా యజ్ఞ యాగాదికృతులు చాలా వ్రతాలు చాలా దీక్షలు చాలా సందర్భాలలో ఈ పరిశీలన చేసి చూశాను అంటే ఆ వైదిక ధర్మం ఏం బోధిస్తోందో ఆ గ్రాహ్యత లేకుండా ఆ భావశుద్ధి లేకుండా రకమైనటువంటి అనుభవ నిర్ణయం లేకుండా ఏ లక్ష్యంలో చెప్పబడుతుందో ఏ లక్ష్యంలో చేయబడుతుందో ఏ లక్ష్యం కొరకు నిర్ణయించబడుతుందో అది కర్మకాండే కావచ్చు యోగ మార్గమే కావచ్చు లేక జ్ఞాన మార్గమే కావచ్చు జిజ్ఞాసులే కావచ్చు అందరూ కూడా కేవలము తంతుల పేట పేట అంటే రెండు రెండు అర్థాల ఇక్కడ శ్లేషధ్వనిస్తుంది అంటే ఊరనే అర్థం ఒకటి తేనటం అనేటువంటి లక్షణం కూడా అంటే మానవ జీవితం అంతా కూడా తంతువులతో ముడిపడి ఉంటుంది చాలామంది తంతుగా చేశారంటే అంటూ ఉంటారు అంటే అర్థం ఏమిటంటే నిజానికి తంతువులతో ముడిపడినటువంటిది జీవుడు మనలో ఉన్నటువంటి డెబ్బై రెండు నాడుగులు ఆ తంతులు వలె ఒకదానిదో ఒకటి సంబంధిపడు ఉన్నాయన అలాగే డెబ్భై రెండు వేల నాడులు సరే సంఖ్యాబలంతో ఏని చెప్పినప్పటికీ ఏ రీతిగా చెప్పిన ఇక ముఖ్యమైన మూడు నాడు ఎడ పింగళ సుషున్న నాడులనే తంతువులు ఈ మూడింటిని కలిపితే తంతుల పేట అంటారు ఇది ఒక యోగ సూక్ష్మం ఈ తంతుల పేట అంటే మూలాధార నుంచి స్వాధిష్టానం అని పూరకం అనాహత వరకు ఉన్నటువంటి తన తంతుల పేట ఈ మూడు నాళ్లతో మూడు తంతులతో కూడుకున్నటువంటి పేటగా పేనినటువంటిది అన్నమాట ఇది సూచనగా చిన్నపిల్లలకి నేర్పడం కొనకే చిన్నప్పుడు జడలేస్తారు మూడు పాయలు తీసి చెప్తూ ఉంటారు అనమాట గంగా యమున సరస్వతి త్రివేణి అనేటటువంటి బోధ చెప్తూ ఆ జడలు అల్లుతారనమాట తల్లు అయినా ఈ మూడు తంతువుల యొక్క మేలు కలయిక ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కొడుతూ పేటగా అల్లుకుంటాయి అనమాట ఆ అల్లుకున్న వల్ల దాని వలన నీకు ఈ జీవభావన ఈ దేహాత్మ భావన కలిగింది ఈ తంతుల పేటని ఎరుకని కనుక నువ్వు దాటినట్లయితే ఒక పద్ధతి ఉండేదండి అలంకారం నా చిన్నప్పుడు చూసాను ప్రశ్నించాను కూడా అప్పుడు నేను అలంకారం అంటే సుమారు నాకు ఐదారేళ్ళు ఉంటాయి మాకు అంటే ఈ జడ అల్లిన తర్వాత ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు ఉండేటటువంటి ఆభరణాలు పైన పెట్టేవాడు అది కూడా తప్పనిసరిగా ఎలా పెట్టేవాడు కుడి భాగం వైపు సూర్యుడు ఎడమ భాగం వైపు చంద్రుడు ఇలా పెట్టేవాడు అంటే ఇడా పింగళానాడుల ప్రభావం చెప్పడం సూర్యచంద్రుడు అనేటటువంటిది కూడా ఎరుకే మండలత్రయములు ఎరుకే అనేటటువంటి సూచన చిన్నప్పుడే పిల్లలకి నేర్పాలనే ఉద్దేశ్యంతో జీవన శైలిలోనే దీనిని మిళితం చేయబడినటువంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి కాబట్టి చిన్నపిల్లలు అలా ఆకర్షణీయమవుతారని ఆకర్షణలోనే ఉన్నటువంటి ఆసక్తిని త్రుంచటం ఎట్లాగో నిరసించటం ఎట్లాగో నేర్పేటటువంటి పద్ధతిగా నీ జడ ముఖ్యంగానమ్మా జడకి పూలు ముఖ్యమని పూల జడ వేసేవాళ్ళు పుట్టినరోజున ముఖ్యంగా ఈ పూల జడ ఏమిటంటే ఆ పూల జడ వేసుకుని అమ్మాయి దైవ దర్శనానికి వెళ్ళాలి తప్పక ఎలా పెట్టారు నా చిన్నప్పుడు మా అమ్మని అడిగాను ఏమిటమ్మా ఇదంటే నాయన పుట్టినరోజు నాడు తప్పక ప్రతి ఒక్కరూ దైవ దర్శనానికి వెళ్ళాలి అది ధర్మం కారణం ఏమిటంటే దివ్యత్వంకు పొందడం కొరకే నువ్వు పుట్టావు అయితే నీలో ఉన్న ఇడా పింగళాసు నాడులనే మూడు తంతువులు పేటగా అల్లబడినటువంటి సూక్ష్మమైనటువంటి యోగ లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ఉంది బ్రహ్మనిష్ఠుడవై భూమాస్థానంలో దృష్టి నిలుపుకున్నటువంటి వాడవై మండలత్రయములను అధిగమించినప్పుడే నువ్వు దానిని త్రొంచగలుగుతావు అనేటటువంటి సూచనలు అలంకారంలో కూడా ఇమర్చబడ్డాయి ఆ రీతిగా ఆ లక్ష్యం లక్ష్యశుద్ధి అంతరంగ శుద్ధి కలిగినటువంటి పెద్దలు ప్రతి ఎంట ఉండేటటువంటి ారతావని ఎంతో విశిష్టమైనటువంటి సంస్కృతి తంతుల పేటనాయరుకే తరువాత అనుకరణ ధర్మంతో జీవించేటటువంటి దుర్గతికి మానవులు వచ్చేశారు అంటే వైక్లభ్యం కావడం వలన బుద్ధిబలం బాగా తగ్గిపోవడం వలన సంస్కృత భాషని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం లేకపోవడం వలన సాధ్యమైనంతగా అది సంస్కరించవలసిన రీతిగా కొంతమంది యొక్క ప్రభావం చేత సమాజానికి దూరం అవ్వడం వలన రకరకాలైన భాషా ప్రాబల్యాలలో ఆ సంస్కరించే లక్షణం తగ్గిపోయి కేవలం చెయ్యి తిప్పడం అనే తంతుకి మాత్రమే పరిమితమైంది ఆ రీతిగా వైదిక కర్మకాండ అంతా కూడా ఆ కర్త కేవలం చేయనివ్వడం వరకే పరిమితమైపోయేటటువంటి తామసిక స్థాయి జీవనానికి తామసిక స్థాయి కర్మకు లొంగిపోయేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే అది అధర్మం కాబట్టి అలా చేయబడుతున్న అధర్మ ఫలం అంతా ఈనాడు అనుభవించబడుతూనే ఉంది అజ్ఞాన రూపంలో సరే అజ్ఞానమన్నా జ్ఞానమన్నా ఏదైనా ఇదంతా కూడా ఈ తంతుల పేట ఎందుకనంటే వ్యవహారం అంతా తంతుల పేట ఆ మూడు నాళ్లలో ప్రవహించేటటువంటి ప్రాణశక్తి విశ్వశక్తి అంతా కూడా తంతుల పేట కాబట్టి ఇదంతా యొక్క జగజ్జ్ పంతముల కూచూడా ందులో గొప్ప సూచన నాకు పంతములకు చూడట తంతుల బేటని పంతములకు చూడాలట ఈ తంతుల బేటలో ఉన్న వాళ్ళందరికీ పంతములు బాగా ఉంటాయట సమస్యలుగా ఉన్నాయి పట్టుదల వీడుటే ఘనసుఖం తెలిసి మౌనములిపి మనసా అన్నారు జానకి రాని చెప్పి చాలా గొప్ప పాట అండి చాలా గొప్ప సూచనల్ని ఆ పాటలో ఇవచ్చా ఈ తంతుల పేటలో ఉన్నటువంటి యోగ మార్గ సాంప్రదాయకులకెల్లా హటించే లక్షణం ఉంటుందండి రాజయోగులలో కూడా ఈ క్రమమైనటువంటి జీవబ్రహ్మైక్య రాజయోగం లేదా ఇతరత్రా ఏ పేరు పెట్టుకున్నటువంటి రాజయోగులైనా పంతములకేం తక్కువ ఉండదు కారణం ఏమిటంటే ఎరుక గట్టిపడడం వలన ఘనమైపోతుందండి అది నేను ఇలా పొందాను నేను ఇలా అనుభవించాను ఇది ఇలాగే ఉంది అంటాడు ఆ మీరిన అవతల ఇది లేదు అని మీరిన వాడికే తెలుసు కాబట్టి పెద్దల కడ ఇది ఇలాగే ఉంది అని వాదించరాదు అని నిషేధం అవుతుంది అయ్యా నే గ్రహించినది ఇంతయ్యే ఎంతకు మించినది ఎంతకు పరమైనది తమరిగిన వారు కనుక నాకు దయచేసి తెలియచేయగలరు అని అభ్యర్థించాలంట పెద్దల అంతేగాని పెద్దల వద్దకు వెళ్ళి नैन चेसीदे निर्णयवाड़ मूर्ख प्रजापतिबी अति को विशेष विवेक ज्ञान अभ्यास बलचेत विचारणा बलचेत साधना बलचेत ईश्वराग्रहेत अवबोध रूप लभपीचू అలా చూడాలంట నిరసించే పద్ధతిగా చూడాలట తంతాన్ని పట్టుదలని ఇచ్చను నిర్ణయాన్ని త్రిపుటిని ద్విపుటీని తంతులను వింతలను చింతలను గొప్ప ప్రాసనీయము బాగా వేసే మాట సూచనలి చింతలు వింతలు తంతులు పంతము చూడండి మన వాసనాత్రయం అంతా ఇందులో కనబడల్లా దేహవాసన శాస్త్రవాసన లోకవాసన చెంతలు వెంతలు తంతులు ఇవన్నీ పంతములు ఇటు పంతములు నిరసించే పద్ధతిగా చూడటం నేర్చుకోవాలంటే పెద్దలను ఆశ్రయించి దేశికులను ఆశ్రయించి దేశిక కృపచేత ఇవన్నీ లేనివి అనేటటువంటి దృష్టి మూల బలమన్నాకే ఇక ఇందులో షణ్మతముల యొక్క సూచన మూలబలం అంటుంటారండి ఈ మూలబలం మనకి రెండు చోట్ల శ్లేషార్థంలో కూడా వినపడుతుంది అంటే ఒక రాజుగారు రాజ్యాన్ని పరిపాలించాలనుకున్న ఒక చక్రవర్తిగా ఆయన లో తన చుట్టు మూల బలాన్ని పెడతాడు ఏడు అగడతలుగా ఏడు పోటలుగా ఆ రాజ్యం ఉంటుంది ఆ సేనా విభాగం కూడా ఏడు భాగాలుగా చేయబడి శాంతం బయట ఉండి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా పనిచేసేవాడు కొంతమంది ఆయా రకరకములైన దళములుగా వెనుక భాగంలో పనిచేసేవాడు కొంతమంది ఇక రక్షకులుగా ఇంటర్నల్ సెక్యూరిటీగా పనిచేసేవాడు కొంతమంది ఆంతరంగిక రక్షక దళంగా పనిచేసేవాడు కొంతమంది కేవలము చక్రవర్తిని రక్షించేటటువంటి మూల బలంగా కొంతమంది ఈ విభాగంలో కూడా చాలా రహస్యం మనలో కూడా మన దేహ నిర్మాణం కూడా ఇలాగే జరిగింది అందుకే వెంకటేశ్వర స్వామి వారికి ఏడు కొండలు అందుకే వైకుంఠానికి ఏడు ద్వారములు ఈ ఏడు ద్వారములు దాటితేనే మహావిష్ణు దర్శనం మనలో కూడా ఏడు చక్రములు ఆ ఏడు చక్రములు దాటితే వైకుంఠని దర్శనం ఇట్లా ఇవన్నీ సంజ్ఞానూపణంగా ఏర్పాటు చేయబడ్డాయి అరే ఈ రీతిగా అన్వయం చేసినప్పటికీ మూల బలమన్నాకే త్రిమూర్తులు మూలబలం త్రిశక్తులు మూలబలం అన్నిటికీ ఆద్యశక్తి మూలబలం అన్నిటికీ పరాశక్తి మూలబలం పంచబ్రహ్మలు మూలబలం జ్ఞాత మూలబలం పుటస్థుడు మూలబలం సాంఖ్యంలో చెప్పబడేటటువంటి పంచీకరణలు భూమిలో భూమి జలములో జలము అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో ఆకాశం నాకు మూల బలం అని పేరు ఆ పంచకమునొక అది ఇది అసలు మూల అంటే అర్థం సాంఖ్యదర్శనం ఇక తారక పద్ధతిగా చూస్తే తరించేవాడు కదా అశరీర గురు బలాన్ని పొందినవాడు ఎవడో వాడు మూల బలాన్ని వాడు ఇక మనస్క పద్ధతిగా నేను తానను అభేద సిద్ధిని పొందినవాడెవడో ఆ విభజన లేకుండా పోయినవాడెవడు ఉన్నాడో అద్వైత సిద్ధి ఏదైతే ఉందో అది మూలబలం దుర్య స్థితిలో ఏదో నిలకడ చెందిన వాడేవాడు వాడి ఆత్మనిష్ట మూలబలం సర్వసాక్షిత్వ స్థితి వరకు పెరిగినటువంటి బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మజ్ఞానమే మూలబలం తత్పరంజామలోకయత్ అనేటటువంటి పర స్థితికి ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన వారికి అదే దాని యొక్క మూలబలం ఈ రీతిగా ఎక్కడికక్కడ అదే మూల ఉన్నది కాబట్టి దేనికి చూస్తే దానికి అదే మూల కనబడుతుంది అణువుని చూస్తే అణువు బలము కూడా మూల బలంగానే ఉంది ముందున్న ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు దాని వ్యవస్థ దాని యొక్క నిర్మాణం దాని యొక్క పరమాణు స్వరూపం దాని యొక్క శక్తి యొక్క ప్రభావం ఇత్యాదులన్నీ కూడా దాని యొక్క మూల అదే బ్రహ్మాండ పరిధి నవగ్రహాలను తిప్పుతున్నటువంటి బ్రహ్మాండ శక్తి యొక్క మూలబలం చైతన్యం కూడా మూల ఇలా అనేక పద్ధతులుగా ఎటు అన్వయం చేసినప్పటికీ ఆధార ఆధేయ పద్ధతిగా కార్యకారణ పద్ధతిగా అదంతా మూలబలమే మూల బలమన్నాకే ఇదంతా బయలు లేదు కదా చింతల తోట లేదు వింతల పుట్టిళ్ళు లేదు తంతుల పేట లేదు అంత మసలేదు మూల బలం అసలేదు బయలు నందు చూడ ఇవి ఏమీ లేవు పెద అందుకనే చూడా అన్న సూచన పేసానిక అలా చూడటం రావాలి ఇవి ఎలా ఉన్నాయో చూస్తే పెద్ద విశేషం ఏం లేదు జగత్తు కొన్ని లక్షల సంవత్సరాలు తిరిగి చూసినా మిలియన్ల సంవత్సరాల ఉండే వింతలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉండే వింతలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వింతల తోటన్న ఎరుకే వింతల పుట్టిల్లనంగా ఎరికే వెలసినది ఎరుకే తంతుల పేటన ఎరికే అంతములు ఇరుకే మూల బలమన్న ఇరుకే సరే ఇదంతా కాదయ్యా ఈ జగత్ ఎక్కడి ఆ జగజ్జన స్థలమన్న ఎరుకే చాలా విశేషమైన సూచన ఎంతోమంది ఒప్పుకోనటువంటిది కూడా ఇది ఇది ఒప్పుకోవాలంటే చాలా స్థితిని తెలిసిన వాళ్ళే ఉండాలి పొందిన వాళ్ళే ఉండాలి అలా రిసములై ఉండాలి జగజ్జన స్థలమన్నా దికే జగత్ పితరవు పార్వతీ పరమేశ్వరవు యోగానికి మూల సూత్రం ఇది కామేశ్వరి కామేశ్వరుడు త్రిపుర సుందరి త్రిపుర హరులు నారాయణి కాబట్టి ఈ ఈ యొక్క అదంతా కూడా జగజ్జన స్థలం అంటే ఇది ఒక పద్ధతిగా చెబితే శుక్ల బిందువు రక్త బిందువు ఇది జగజ్జన స్థలం ఇంకో పద్ధతిగా చెబితే ప్రకాశ బిందువు విమర్శ బిందువు సంవిత్ బిందువు ఇది బ్రహ్మాండానికి జగజ్జన స్థలం పెండాండానికి ఏమో శుక్ల బిందువు రక్త బిందువు సంవిత్ బిందువు అదే రీతిగా జగత్ బ్రహ్మాండం ఒక ఆధ్యస్థితి ఎందు ప్రకాశబిందువు విమర్శ బిందువు సంవిత్ బిందువు ఇది కూడా బిందు కాబట్టి బిందునకు జగజ్జన స్థలమని పేరు కారణం ఏమిటంటే బిందు అంతర్ అనే కళ నాదం ఏర్పడి నాద బిందు కళల చేత త్రిపుటిగా జగత్తు ప్రకటితమైంది త్రిగుణాత్మకమై ప్రకటితమైంది సా త్రిగుణ సామ్య స్థితి ఎందు ఉన్నది త్రిగుణ భేదము చేత ప్రకటితమైంది ఈ విశ్వశక్తుల యొక్క సమాహార ప్రక్రియ వ్యవకలన సంకలన ప్రక్రియలు అంటారు వీటిని ఇట్టి పూర్ణ సంపూర్ణముల చేత ఇది జగజ్జనన స్థలంగా పిలువబడుతుంది ఇదంతా ఎరుకైన యభం కారణం ఏమిటంటే బట్టబయన బట్టబయలు నందు సంబంధం లేవు కారణం లేదు అధిష్టానం లేదు ఆశ్రయం లేదు ఇది అది కాదు అది ఇది కాదు దాని లక్షణం దీనికి లేదు దీనికి మూలం దాంట్లో లేదు కాబట్టి చింతల తోట కాదు వింతల పుట్టిళ్ళు కాదు తంతుల పేట కాదు పంతములు చూడ కాదు మూల బలము కాదు జగజ్జనన స్థలం కూడా బట్టభైలు ఇదంతా ఎరుకే కాబట్టి నువ్వు ఏది తెలుసుకున్నా వీటిలో భాగమై తెలుసుకుంటున్నావు ఇదంతా ఎరుక యొక్క నిర్ణయం దీనినే నిరసించాలి బట్టబైను దర్శించినటువంటి స్థితి దృఢీకరించబడాలి భ్రాంతుల పట్టణం ద్వారపురి పట్టణం అంటే పురి తొమ్మిది ద్వారములతో ఒక పురం వలె ఉన్నదట అది దేహము దాని అందు ఉన్నవాడు దేహి ఈ రీతిగా సాక్షిత్వం అందించబడుతుంది అయితే భ్రాంతులూ పట్టణి ఈ పట్టణం ఉందే ఇది తొమ్మిది వారములు అయితే మనకి దిక్కులు ఎనిమిది అని ఒక నిర్ణయం కానీ పైన కింద కూడా కలిపితే దశదిక్కులు ఈ దశదిక్కులు అనేటటువంటి ఆవరణ కూడా ఒక బ్రహ్మాండ దిగ్భాగములు అంటూ ఉంటారు మీరు అంటే నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఎనిమిది అయ్యి ఊర్ధము అధోభాగం ఈరో ఈ రెండు కలిపి తగ్గి ఈ పట్టణం అంటే బ్రహ్మాండ పట్టణం ఇదంతా కూడా భ్రాంతుల కల్లా పట్టణ మన ఏవంటే ఆ గ్రహ బలం వల్ల ఇలా అవుతుంది ఈ గ్రహ బలం వల్ల అలా అవుతుంది ఆ గ్రహణ కాలంలో ఇలా అవుతుంది ఈ సంవత్సరం అలా అవుతుంది ఈ ఇలా అవుతుంది ఆ రోజు ఇలా అవుతుంది ఈ పని చేస్తే అది ఆ పని చేస్తే ఇదవుతుంది జనన నుంచి మరణం మధ్యలో చెప్పబడేవన్నీ కూడా భ్రాంతుల కెల్లా పట్టణి ఎంత భ్రాంతి సర్వకాలము కదలక సర్వకాలము పరిణమించక సర్వకాలము ఒక రీతి ఉన్న బట్టబయట ఇవి ఏమీ లేవు కదా అనేది సత్యంగా తెలిసినటువంటి వాడికి అనే దర్శనం ఉన్నవాడికి ఆ రీతిగా దృఢపడి ఉన్నవాడికి ఆ రీతిగా నిర్ణయమై ఉన్నవాడికి ఇతరములన్నీ ఏమిటి అంటే భ్రాంతి ఏమయ్యా బ్రహ్మ బ్రహ్మ అంటుంటారు కదా బ్రహ్మండి ఏమిటి అన్నమాట ఒక దేశీవుడి దగ్గర నేను కనపడుతున్నానా అన్న ఓ బాగా కనపడుతున్నా నువ్వు నీకు నువ్వు కనబడుతున్నావా అనమాట ఆ అద్దం ముందు నిలబడితే కనబడుతున్నాడు నేను కనబడటము భ్రాంతే నీవు కనబడటము భ్రాంతే ఈ రెండు భ్రాంతులు ఉడిగితే బ్రహ్మమే భ్రాంతులు ఉడిన బ్రహ్మము కాబట్టి భ్రాంతులు బలపడితే బ్రహ్మము కాదు భ్రాంతులు ఉడిగిన బ్రహ్మము ధర్మ కర్మ జన్మ మానవ జీవితం నేను ధర్మ ధర్మము కర్మము జన్మము ఈ రీతిగా అనేక రీతులుగా మానవ జీవితాన్ని వ్యాఖ్యానించవచ్చు సరే ఎంత విస్తారంగా వ్యాఖ్యానించినా భ్రాంతుల కల్లాను పట్టణ మన చెల్లి ఇవన్నీ భ్రాంతి అని తీసి పక్కన పెడితే సులభంగా తరించవచ్చు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అంటూ వెళితే ఏదో ఒక దగ్గర మన జీవన ప్రయాణం ఆగిపోయే అవకాశం పునః చక్రభ్రమణంలో ప్రవేశించే అవకాశం కాబట్టి కాంతాది కల్పించుటకు ఇందులో కూడా ఒక గొప్ప సూచన ఉంది కాంతాది రూపులు కల్పించడం అసలు రూపం ఏర్పడాలి అంటే ఏమి ఉండాలో చెప్తున్నారు కాంతశక్తి అని విషయంలో ఒక శక్తి కాంత అంటే స్త్రీ కాదు కాంతశక్తి అనేటటువంటిదే కర్షణ కర్షతి కృష్ణ అని కృష్ణ శబ్దానికి విత్పత్తి అర్థం కాదు అర్థం కర్షణ అంటే కాంతి కాంతశక్తి अन्नी रूपम एरपा की आंत कर्षती कृष्ण आ कृष्णुड़े कहण कमी भक्ति योग अभ्यसएवा हरेंर्ता अंटूट आज निजा की ज्ञाबल् लेकिन अभी निर्णय का అంతర్బిశ్చర్వత్ర నారాయణస్థిత అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభువం పద్మక ప్రదీకాశకం హృదయం జాప్యధో ఇలా ఆ మహానుభావుడి యొక్క స్థితిని వర్ణిస్తుంది అది కాంతశక్తికి అవతలు ఉన్నటువంటి కాబట్టి కాది రూపులు అన్నాడు అతపములన్నీ దీనికి రూపం ఉంది అన్నావంటే ఇప్పుడు సూర్యుడు మనకు కనబడుతున్నాడా లేదా కనబడుతున్నాడు కదా కనబడుతున్నాడంటే రూపం ఉన్నట్టే చంద్రుడు కనబడుతున్నాడా లేదా కనబడుతున్నాడు కదా కాబట్టి రూపం ఉన్నట్టే ఏమంటే భూమి కనబడుతుందా లేదా పంచభూతాలు తెలుస్తున్నాయా లేదా అనుభూతం అవుతుంది అనుభూతం అవుతుంటే వాడు అన్నింటికి రూపం ఉండిపో అన్నారు అవన్నీ కాంత శక్తి ఎంత అంశములు అన్న నక్షత్రాలు కనబడుతున్నాయా లేదా ఒకప్పుడు నక్షత్రాలు శాశ్వతం అని అనుకున్నారట అంతకుముందు సూర్యుడు శాశ్వతం అనుకున్నారు అంతకుముందు చంద్రుడు శాశ్వతం అనుకున్నారు అందుకని పూర్వకాలంలో ప్రతిజ్ఞలు చేసేటప్పుడు ఆచంద్రతారార్కం అనే ప్రతిజ్ఞలు చేసేవాడు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఉన్నంత వరకు అంటే జరణ మరణాలు కలిగిన వారని అవి శాశ్వతములని ఎక్కువ కాలం ఉంటాయని ఈ రీతిగా సాపేక్ష నియమంతో చెప్పుకునేవాడు అనమాట అయితే ఇదంతా కూడా కాంతది బ్రహ్మాండం గెలాక్సీ విశ్వాండం పుట్టినిల్లు కృష్ణబిలం అనేక కోటి బ్రహ్మాండ జనని తలపుంతలు వెలబులాలు నక్షత్రమండలాలు ఎలాక్సీలు దాంట్లో సౌర మండలాలు దాంట్లో భూమి దానిమీద పంచభూతాలు ఆ పంచభూతాల ప్రకృతి ఆ ప్రకృతిలో మళ్ళా చతుర్విధ సృష్టి ఆ సృష్టిలో ఒక ఇప్పుడు ఇలా ఉన్నటువంటి అంతా ఇదంతా కలిపి ఒక పేరుతో చెప్పేశాడు మొత్తం కాంతా తీరు కల్పించుటకు ఇది ఒక కల్పన అయ్యా అన్నాడంత ఈ ఒక్క మాటతో ఈ ముందు చెప్పినవన్నీ పోయినాయి ఒక దెబ్బకి ఏం చెప్పుకొచ్చాడు చింతలతోట నేరుకి ంతల పుట్టిల్లనగా ఎరుకే పెలసిన జరుగే తంతుల పంతములకు చూడ మూల బలమన్న ఎరుకే జగజ్జన స్థలమన్న పట్టణమన చెల్లి కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్న ఈ మధ్య స్టీఫెన్ హాకింగ్స్ ఈ సూచన గురించే మాట్లాడాడు ఆయన నిర్గమించే ముందు ఆయన తెలుసుకున్నారు కాలు కల్పించుటకు ములాబల ఏ కృష్ణబిలంలో కర్షణ శక్తి కృష్ణ శక్తి అనంత విశ్వాన్ని తనలోకి తీసుకొని కొంతకాలం ఉంచుకొని మరల అనుగ్రహంగా విస్తరింపజేస్తోంది అదంతా కాంతా ది రూపం అక్కడ కాంతి కూడా లేదయ్యా బాబు కాంతితో మొదలైన జగత్తు గురించి మాట్లాడుతున్నావు కాంతి కూడా లేనటువంటి స్థానం గురించి మాట్లాడుతున్నాం మనం కాంతి కూడా ఎక్కడ లేదో అది కూడా ఎరుకే మరి లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కవ్వల అని ఆయన కూడా ఈ సూచనే చేశాను ఆయనకి తెలుసు అవ్వల ఏకాకృతిని వెలిగిడి ఈ వెలగడం ఏంటంటే ఈ వెలుగ్గదరవన్నాను ఈ బింబ ప్రతిబ పద్ధతిగా దర్పణ భావ పద్ధతిగా ఆభాస పద్ధతిగా అధిష్టాన పద్ధతిగా చెప్పబడినటువంటి నిర్ణయం కాదని అట్లా బొట్టబయ్యలే బ్రహ్మం వనబురు साक्षित् मोदी ब्राह्मीभूत लक्षण बट बे ब्रह्म स्थाई दाका अचल पद्धति ब्रह्ममेंटे बयले ब्रह्मी जीव ब्रह्मको पद्धति नवद्वपुरुट जीवे ब्रह्म लेकर मददपड़ते అనంత విశ్వము కాంతి కూడా లేనటువంటి ఏ స్థానమైతే శూన్యమన కావల ఉన్నదో అది బట్టబరు ములు వృత్సంతులేదు కాంతది కల్పించుటకు ఒక కల్పన జరిగింది అయ్యా ఏమిటండి ఇంత పెద్ద సంగతిని కల్పన అంటారేమిటి ఎవరండి ఆ కల్పించింది కల్పన ఏమిటి మళ్ళా అంటావు ఏమిటయ్యా అయ్యారు రోజు నువ్వు బోర్డు కల్పిస్తున్నావు తెల్లారులేస్తే ఆ కల్పనంతా పడే పడేసి మళ్ళా కల్పించావు మెలకు మళ్ళా ఇలా అవస్థాత్రయంలో అనేకం కల్పిస్తున్నావు పడేసేస్తావు కాబట్టి అందరినీ అజ్ఞానులుగా ఎందుకంటే పుట్టించాలి జ్ఞానులుగా చేసేస్తే ఈ గొడవంత లేదు కదా అందరూ జ్ఞానులుగానే ఉన్నారు వస్తుత స్వ స్వస్థత స్వత జ్ఞానస్వరూపులే తత్కాలవతి కల్పనలలో పడ్డాడు పిల్లలు బొమ్మల పెళ్ళిళ్ళు చేసి నిజమైన పెళ్లి చేసినట్లుగా ఆనందిస్తారు పెద్దలకు తెలియదా అది బొమ్మల పెళ్ళి అని అట్లే దేశికులైన వారి పెరుగదా ఎరుగరా ఎరుక లేనిదని బయలే సర్వకాలం ఉన్నదని అట్లెరిగిన అట్టి నిర్ణయం లేని ఎరుక పద్ధతిగా ఉన్నటువంటి ఆ శరీరులు మూల బలమన్నా ఎరుకే ఈ కల్పనలకు మూలబలం ఒకటి ఉందట అది ఎరుక సంకల్పమే బంధము నిసంకల్పమే ముక్తి నిర్వాసన వాసనాక్షయమే ముక్తి మనోనాశనమే ముక్తి అన్నీ ముక్తి అంటున్నాం మరి జన్మరాహిత్యం అంటే స్థితి ఎందు నిలకడ చెందినది ఏదైతే ఉందో అది మూలబలం ముక్తుడైన వాడికే ఈ మూల బలం సంగతి తెలుస్తుంది ముక్తుడు కానివాడికి అసలు ఈ మూల బలం సంగతి వాడికి మూల తెలియకపోతే మూల ఎరుగే దానావతలున్న బట్టేనట తెలుస్తుంది కాబట్టి అచల సిద్ధాంతాన్ని గనక తెలుసుకోదలుచుకున్నటువంటి వాడు నిత్య జీవితంలో నిత్య ముక్తులై ఉన్నవారెవరో వాళ్లకు మాత్రమే ఈ ఎరుకని లేని పద్ధతిగా నిరసించగలిగేటటువంటి సమర్థత ఏర్పడదు మిగిలిన వాళ్లకు అసాధ్యం జగజ్జన స్థలమన్నా ఎరుకే ఆ మూల ఉందో అదే జగజ్జన స్థలం ఆ ముక్త స్థితి ఏదైతే ఉందో అదే జగజ్జనన స్థలం కాబట్టి దానిని విడవాలి కోగుకోవాలి నిరసించాలి అపవాదం చేయాలి ఈ రీతిగా ఎవరైతే ధన్యత చెందరో సధురూపాయ మంగళం సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం వీళ్ళు సాధుడు వీళ్ళు అత్యాశ్రములు వీళ్ళు అమనస్కులు వీళ్ళకి ఏ యోగంతో పని లేదు ఏ జ్ఞానంతో కూడా పని లేదు ఏ కర్మతో కూడా పని లేదు లేక ఉన్నవారు కాబట్టి ఇటువంటి మహనీయులు అసలు ఉండటమే మానవులు చేసుకున్నటువంటి సుకృతం అటువంటి మహనీయుల యొక్క ప్రాప్తి ఆశ్రయం లభించటం శతాధిక జన్మ సాధనోపా సాధనోపాయముల యొక్క బలం ో జన్మలు ఉపాసనా కాండ ఎందు ధరించినటువంటి వారికి మాత్రమే బహునా జన్మనామంతే మనవాసుర్లభ ఏ వాసుదేవ్యూహంతో ఈ సమస్త జగత్ ఉత్పన్నమవుతున్నదో అది మూల బలం అదే జగజ్జన స్థలం అది లేనిదని నిరూపించబడుతుంది యథార్థముగా అన్న అర్థాన్ని అక్కడ యత్ అర్థం యదార్థము తదర్థము అని వేదాంతంలో రెండు రెండు పద్ధతులు ఉన్నాయి ఎస్తం వేద సవేద విత్ అనే ప్రయోగం కూడా కాబట్టి విత్తన్న ావు విజ్ఞానానికి మూలం విత్తన్న ధాతు ప్రకాశానికి మూలం కాదీ కల్పించుటకూ మూలబల వాసిం దేతి జగత్త్రి వాసుదేవ అనే విద్బర్ కాబట్టి ఆ మూల బలం ఏదైతే ఉందో ఆ మూల బలం ద్విపుటి ఎరుక అఖండ ఎరుక అది ద్విపుటి ఇది త్రిపుటి ఇది ఖండ ఎరుక మిశ్రముట మిశ్రమ ఎరుక మలిన ఎరుక అనేక రకాలుగా మళ్ళీ ఇందులోనే ఇదంతా కలిస్తే అఖండ ఎరుక అవతల పరారూప ఎరుక ఈ పద్ధతిగా ఎరుక పద్ధతిగా చెప్పే పద్ధతులు అనేక రకములైనటువంటి అన్వయభేదములతో అచల సిద్ధాంతంలో కనబడుతుంది సరే ఏ పద్ధతిగా చెప్పినప్పటికీ ఇదంతా లేనిదని నిర్ణయం అవ్వాలి ఇదంతా కల్పన అని నిర్ణయం అవ్వాలి ఇదంతా వడ్డిదని నిర్ణయం అవ్వాలి ఏతన్మిథ్యాశుద్ధ వియత్కించిన్నాస్తి తె నిర్మూలమేతాజ్ఞానా కేవలం सपने स्वने प्रतीयमानी चूपा यथा तथा कर्पूरदीपक ज्योतिप यीगुभ्यो नम हि ओम చ్యే ఓర్ణస్ ఓర్ణమానా Come on. Uh...